ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనలో ఎన్నో అద్భుతమైన పుస్తకాలు వచ్చాయి ఎంతోమంది అద్భుతమైన మాస్టర్లను మనం సందర్శించాం డాక్టర్ బెర్ని సీగల్ మరి ఇలాంటి వాళ్ళు ఎన్నో అద్భుతమైన పుస్తకాలు రాశారు పరిశోధనలు చేశారు ఇక పోతే ఎన్లైటన్మెంట్కి వస్తే క్యార్లోస్ క్యాష్న గురు పరంపర డాన్ జువాన్ డాన్ గెనారో ఎంతటి మహానుభావుల్లో వాళ్ళు మాంసపిండాన్ని మంత్రపిండాన్ని చేసుకున్నవాళ్ళు అంటే శరీరంని ఎప్పటికప్పుడు అదృశ్యం చేసుకోగల శక్తి వాళ్ళు ఇక్కడ ఉంది మాయమపై వేరే చోట ప్రత్యక్షం కాగల అద్భుతమైన సాధన చేసి అద్భుతమైన యోగా మాస్టర్స్గా మహానుభావులుగా వాళ్ళని మనం క్యారలోస్ క్యాషినడా పుస్తకాల ద్వారా తెలుసుకున్నాం కనుక క్యారలోస్ క్యాషనోడా పుస్తకాలు చదివితే ఎందరో మహానుభావులు మనకి పరిచయం అవుతారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరికీ కూడాను క్యార్లోస్ క్యాష్నో పుస్తకాలు అబ్సల్యూట్లీ మస్ట్ టెక్స్ట్ బుక్స్ క్యారలోస్ క్యాష్నడ కూడాను స్వయంగా ఒకరొక పేద కొండ నుంచి మరి తన ముగ్గురు మిత్రులతో పాటు ఆ తర్వాత మరి అనేక ప్రదేశాల్లో వాళ్ళు తిరిగి రూపాన్ని పొంది మరి ఆ తర్వాత జీవనయాత్ర సాగించి మరి తమ తాము కనుక్కున్న జీవిత సత్యాలన్నింటినీ యోగ సత్యాలన్నింటినీ అద్భుతమైన పుస్తకాల్లో వ్రాసాడు క్యారలోస్ క్యాషనడా ఇదంతా మొన్న మొన్ననే జరిగింది ఏదో పురాణాల్లో కథ కాదు కనుక యోగం అంటే ఏమిటి గొప్ప అనుభవం అంటే ఏమిటి తెలుసుకోవాలంటే అనేక మంది మహానుభావాలను సందర్శించాలంటే వారి గురించి పరిచయం చేసుకోవాలంటే క్యారలోస్ క్యాష్నడా పుస్తకాలు యాప్స తప్పనిసరి ఈ పుస్తకాలు అర్థం చేసుకోవడానికి చదవడానికి కష్టంగా ఉంటాయి కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అది తేనెతో సమానం మకరందంతో సమానం ముఖ్యంగా మాస్టర్లకు పిరమిడ్ మాస్టర్లకు క్యారోస్ కేసిన వాళ్ళ పుస్తకాలు అమృతం అమృత ప్రాయం కనుకనే నేను అందరికీ చెప్తుంటాను క్యార్లో స్కేషన్ పుస్తకాలు చదవాలని చెప్పేసి లేకపోతే మీ జన్మలు వేస్ట్ అని చెప్పేసి ఎందరో మహానుభావులు అందరినీ మిస్ అవుతారు మీరు క్యారలోస్ క్యాస్టిన పుస్తకాలు చదవకపోతే ఈ సందర్భంలో ఇంకొక మహానుభావుని మనం తలుచుకోవాలి ఆచార్య రజనీష్ లేదా ఓషో ప్రపంచానికి ఎంత గొప్ప ఆధ్యాత్మిక రూపులు ఇచ్చాడో మనం చెప్పలేము ప్రజలను ఈ యొక్క ఆత్మన్యూన్యత భావాల నుంచి ఆయన విముక్తులను చేశాడు మనం అనవసరంగా మనల్ని మనం విమర్శ చేసుకుంటుంటాం నేను ఆ తప్పు చేశాను ఈ తప్పు చేశానని చెప్పేసి నిజానికి ఏ తప్పు ఉండదు అక్కడ ఒక కళలో ఒక అమ్మాయితో సంభోగించామనుకోండి మనం మన చిన్న పనిచే పెంచిన తల్లిదండ్రుల యొక్క ప్రభావం నేను తప్పు చేసాను అనుకో చెప్పేసి గొంతు కోసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే అంత మూర్ఖతల నుంచి మహా విజ్ఞానం వైపు నడిపించిన మహా ఆ ఆ నాయకుడు ఆ మహా అనుభావుడు ఓ ఓషో ఆయన పుస్తకాలు చదవకపోతే జీవితం వేస్ట్ అంతటి మహానుభావుడు ఈ ఇరవై శతాబ్దంలో యాక్చువల్లీ మరొక లేడు కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరికీ కూడాను ప్రాథమిక పుస్తకాలు రజనీష్ పుస్తకాలు ఓషో పుస్తకాలు ఆయన ఆరు పుస్తకాలు ఆయన చెప్పిందంతా ఆరు వందల యాభై జరిగింది కనీసం ఇరవై ముప్పై పుస్తకాలన్నా చదివి తీరాల్సిందే సృష్టిలో ఉన్న ఆధ్యాత్మిక మహానుభావులు అందరి గురించి వినాలంటే కేవలం రజనీష్ యొక్క వాణి ద్వారానే వినాలి సూఫీ మాస్టర్స్ గురించి కానీ ఉపనిషత్ మాస్టర్స్ గురించి కానీ జూడైక్ మాస్టర్స్ గురించి కానీ క్రిస్టియన్ మాస్టర్స్ గురించి కానీ చైనీస్ మాస్టర్స్ గురించి కానీ బుద్దిస్ట్ మాస్టర్స్ గురించి కానీ జైన్ మాస్టర్స్ గురించి కానీ ఎవరైనా చెప్పాలంటే కేవలం ఓషోనే చెప్పాలి ఆయన అమృత ద్వారా కనుక ఎందరో మహానుభావుల గురించి తెలుసుకోవాలంటే ఒకటే ఒక మార్గము రజనీష్ పుస్తకాలు చదివితే ఎందరో మహానుభావుల గురించి ఎంతో చక్కగా మనం తెలుసుకుంటాము కనుక ముఖ్యంగా ఈ ఈరోజు టాపిక్ ఎందరో మహానుభావులు అన్న టాపిక్ గురించి తెలుసుకోవాలంటే మనం డైరెక్ట్గా ఓషో రజనీష్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఆయన పుస్తకాలన్నీ చదవాలి ఓయబ్బా ఎంతమంది మహానుభావులు మనకి పరిచయం అవుతారు చెప్పలేం ఆ ఆనందం వర్ణించలేం కనుక ఆ బ్రహ్మానందాన్ని పొందాలంటే ఓషో రజనీష్ పుస్తకాలు చదవాల్సిందే ఆయన టేపులు వినాల్సిందే ఆయన టేపులు చూడాల్సిందే కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లుకి దినదిన మహానుభావులు పరిచయం ప్రతిరోజు ఒక మహానుభావుడు పరిచయం అవుతాడు మామూలు మనిషికి దినదిన గండం అయితే పిరమిడ్ మాస్టర్కి దినదిన జ్ఞానం కనుక ఈ దినదిన జ్ఞానం ఎలా వస్తుంది రోజుకో మహానుభావుడితో పరిచయం అయితే రోజుకో నూతనమైన జ్ఞానం వస్తుంది కనుక థియోసాఫికల్ సొసైటీ పుస్తకాలు చదవాలి క్యాన్లోస్ క్యాస్టా పుస్తకాలు చదవాలి ఓషో రెజినీష్ పుస్తకాలు చదవాలి మరి ఈ పారాసైకాలజీ సైంటిస్ట్ యొక్క పుస్తకాలు చదవాలి అలాగే రిచార్డ్ బాక్ అని చెప్పి మరొక గొప్ప మహానుభావుడి దగ్గరికి వెళ్దాం ఆయన అద్భుతమైన పుస్తకాలు రాశాడు జోనాటెన్ లివింగ్స్టన్ సీగల్ ఇల్ల్యూజన్స్ వన్ బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఇలాంటి పుస్తకాలు చదివితే మరి ఆయన యొక్క అద్భుతమైన అనుభవాలు మనకి తెలుస్తాయి కనుక రిచార్డ్ బాక్ ఆ మహానుభావుడు మనం అర్థం చేసుకుంటేనే చదివితేనే మనకి గొప్ప మనం కూడా మహానుభావులు అయ్యేది ఆ తర్వాత నేను చెప్పుకోవాల్సింది రూత్ మాండ్గో మరి మరి షెర్లీ మెక్లేను ఇలాంటి వాళ్ళందరు పుస్తకాలు షెర్లీ మెక్లెన్ గొప్ప మహానుభావురాలు ఆవిడ తన పర్సనల్గా ఎన్నో యోగ అనుభవాలు పొందింది ఆ వాటన్నిటిని చక్కటి పుస్తకాల్లో రాసింది అలాగే రూత్ మాండ్ గో మరి ఆటోమేటిక్ రైటింగ్ అనే ప్రక్రియ ద్వారా పరలోక విషయాలన్నిటి కనుక ఆ పుస్తకాలను చదివితే మనం కూడా గొప్ప అనుభవాలు మనం పొందుతాం అలాగే పీటర్ రిషులు అని చెప్పేసి గొప్ప మాస్టర్ ఉన్నాడు ఆయన అనుభవాలని ఏ సోల్స్ జర్నీ అనే పుస్తకంలో పెట్టాడు మన పిరమడి మాస్టర్ అయిన యాదాలం శర్వాణి గారు ఆత్మయనం అనే పుస్తకంలో దాన్ని తర్జుమా చేశారు ఎంత అద్భుతమైన ఆత్మవిజ్ఞానం ఉందో సోల్స్ జర్నీ అనే పుస్తకంలో ఒక ఆత్మ ప్రయాణం సోల్స్ జర్నీ అంటే పీటర్ రిషులు అని ఆయన యోగి వ్రాశారు అలాగే ఇంకొక అద్భుతమైన మహానుభావుడు యోగానంద పరమహంస ఆటోబయోగ్రఫీ ఒక యోగి అనే పుస్తకం ఎంత అద్భుతమైన పుస్తకము యోగానంద పరమశ గాని ఆయన గురువు శ్రీయుక్తేశ్వరిగిరి గాని ఆయన గురు లాహిరి మరి మహాశయ్ గాని మరి అద్భుతమైన పరమయోగి పరమ గురువు మహావతార్ బాబాజీ గాని వీరందరి గురించి ఎంత చక్కటి పుస్తకం ఉందో పుస్తకం ఉందో ఒక యోగి ఆత్మకథ ఆటోబయోగ్రఫీ ఒక యోగి ఆ పుస్తకం చదవకపోతే జన్మ తిరుపతి కొండెక్కి కిందకి దూకి చావచ్చు కనుక ఫస్ట్గా చదవలసింది ఈ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అనే పుస్తకం ఇంకొక పుస్తకం ఏంటంటే లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అని చెప్పేసి స్వామి రామ ఎంత చక్కగా రాశారో హిమాలయ యోగుల గురించి ఆయన సొంతంగా అందరినీ కలుసుకుని అందరి యొక్క అనుభవాలు తెలుసుకుని వ్రాసిన పుస్తకము లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ మన పిరమిడ్ మాస్టర్ అయిన డాక్టర్ వివి బాలకృష్ణ గారు హిమాలయ యోగులుగా దాన్ని తర్జుమా చేశారు ఆ పుస్తకం అద్భుతమైన పుస్తకం అది చదవపోతే అప్పుడు కూడా మళ్ళీ మనం చచ్చుకోవచ్చు ఇలాగా మహానుభావులు లోప్సాంగ్ రంపా పుస్తకాలు మరి ఎన్నిబిసెంట్ లెడ్బేటెడ్ పుస్తకాలు రిచార్డ్ బాగ్ పుస్తకాలు క్యలోస్ కానీడా పుస్తకాలు ఓషో రజనీష్ పుస్తకాలు ఇవన్నీ మనం చదివి తీరాలి నేను నా జీవితంలో సదానంద యోగి అనే ఒక మహానుభావుని నేను కలుసుకోవడం జరిగింది ఎయిటీ వన్ జనవరి ఫస్ట్ ఆయనతో పాటు రెండు సంవత్సరాలు ఉన్నారు ఆయన ఎంతటి మహాయోగి అంటే చిరుత ఆయన ఆడుకునేవాడు ఆయన చెప్పింది ఏంటంటే ఒకసారి ఎంతో మంది ఆయన తీసుకెళ్ళేట అడవికి రెండు చిరుత పుల్లలు వచ్చాయి అందరూ పారిపోయారు ఈయన వాటితో ఆడుకున్నాడు పంపించేశాడు ఇలాగే రమణ మహర్షి దగ్గర కూడాను ఒకసారి చిరుత పుల్లలు వస్తే అందరూ పరిగెత్తిపోయారు తర్వాత రమణ మహర్షి అందరితో చెప్పాట వాళ్ళిద్దరూ ఎవరనుకున్నారు గొప్ప యోగులు ఊరికే అలా మారువేషం వేసుకొచ్చి మీరు పరిగెత్తిపోతే ఎలాగా అని అన్నట రమణ తనుక గుర్తుంచుకోండి అలాంటి మహాయోగి సదానంద మహాయోగితో నేను రెండున్నర సంవత్సరాలు జీవించాను కర్నూలులో మరి కర్నూలులో నేను టూర్ నుంచి వచ్చిన తర్వాత నా ఇంట్లో కన్నా ఎక్కువ సమయం నేను ఆ సాధారణ యోగితోనే గడపడం జరిగింది నెలకి ఇరవై ఇరవై రోజులు నేను టూర్లో ఉన్నా ఓ వారం పది రోజులే కర్నూలులో హెడ్ క్వార్టర్స్లో ఉన్నా ఆ హెడ్ క్వార్టర్స్లో కూడా నా పెళ్లాంతో ఎక్కువ నేను గడపలేదు సాధారణ యోగితో ఎక్కువ గడిపా కనుకనే నేను ఎన్నో మహానుభావాలు డైరెక్ట్గా మహానుభావుల ద్వారానే విన్నారు నా సజ్జన సాంగత్యం ద్వారా కానీ నా స్వాధ్యాయం ద్వారా కానీ నా ధ్యానంలో కానీ కనుక ఎందరో మహానుభావులు అందరికీ వందనము అదేవిధంగా మనం ఈ సందర్భంగా గ్రేట్ మాస్టర్ అయిన అరబిందోని మనం స్మరించుకోవాలి అలాగే మనమన్నటిదాకా ఉన్న ది మదర్ ఎంత గొప్ప యోగురాలు ఆవిడే అరబిందో పుస్తకాలు మరి ముఖ్యంగా మదర్ పుస్తకాలు చదివి తీరాల్సిందే మదర్ ఫ్రాన్స్ దేశాలు ఆవిడ గొప్ప యోగి చిన్నప్పటి మహా దివ్య దృష్టి కలిగి ఉన్నది మరి ఆవిడే ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయి పాండిచ్చేరిలో ఎంత అద్భుతంగా ప్రపంచానికి అంత ఆధ్యాత్మికతను ఆవిడ ప్రసరింపజేశారు మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా సేత్ పుస్తకాలు చదవకపోతే జైన్ రాబర్ట్స్ రాసిన పుస్తకాలు చదవకపోతే ప్రపంచంలోని అత్యద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలను మనం మర్చిపోతాం కనుక జైన్ రాబర్ట్స్ వ్రాసిన అంటే సేత్ రాసిన పుస్తకాలు సేత్ మెటీరియల్ సేత్ స్పీక్స్ నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ అన్నోన్ రియాలిటీ నేచర్ ఆఫ్ సైకే ఈ పుస్తకాలు చదవకపోతే ఎవ్వరు కూడాను ఆధ్యాత్మిక విజ్ఞాన పరాకాష్ఠ చెందలేరు కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్కి శిఖరాగ్రాలైన పుస్తకాలు శేత్ పుస్తకాలు కనుక అలాగే లిండా గుడ్ ఎంత గొప్పటి మహాత్మురాలో మహానుభావురాలో ఆవిడే సుమారు రెండు సంవత్సరాలు జీవించింది ఆవిడే వ్రాసిన పుస్తకాలు సన్ సైన్సు మరి స్టార్ సైన్సు లవ్ సైన్సు అద్భుతమైన పుస్తకాలు ముఖ్యంగా లిండా గుడ్ మ్యాన్స్ స్టార్ సైన్స్ అన్న పుస్తకము ఆధ్యాత్మిక శాస్త్రానికి పర్ఫెక్ట్ టెక్స్ట్ బుక్ కనుక ఆ స్టార్ సైన్స్ అనే పుస్తకము పిరమిడ్ మాస్టర్లు చదివి తీరాలి అప్పుడే ఆ లిండా గుడ్మ్యాన్ యొక్క ఆ మహానుభావుల యొక్క మహా అనుభవాలన్నీ మనకి సంప్రాప్తిస్తాయి మనకి తెలుస్తాయి మరొక గొప్ప మహానుభావుడు ఖలీల్ గిబ్రాన్ ఎన్ని పుస్తకాలు రాశాడు ఆయన ముఖ్యంగా ప్రాఫిట్ అనే పుస్తకము ఎంత అద్భుతమైన పుస్తకము ప్రవక్త అని చెప్పేసి మనం దాన్ని తెలుగులో అనువదించడం జరిగింది అలాగే మరి ఖలీల్ గిబ్రాన్ ఫ్రెండ్ అయిన మైఖేల్ నేమి ఎంత అద్భుతమైన మాస్టరు ఆయన వ్రాసిన మిర్దాద్ అనే పుస్తకం ప్రపంచంలో అత్యద్భుతమైన పుస్తకం అని చెప్పేసి ఓషో రజనీషి అన్నాడు అలాంటి పుస్తకాన్ని కూడాను మరి పిరమైన మాస్టర్లు మనం ఇప్పుడు తెలుగులో మనకు వస్తోంది ఆ మిర్దాద్ అనే పుస్తకము ఎంత అద్భుతమైన పుస్తకము మరొక గొప్ప మహాయోగిని బార్బరా బ్రెన్నన్ ఈవిడ వ్రాసిన రెండు పుస్తకాలు అంటే లైట్ ఎమర్జింగ్ హ్యాండ్స్ ఆఫ్ లైట్ అనే పుస్తకాలు నభూతో న భవిష్యత్ పుస్తకాలు ఆవిడ యొక్క దివ్య దృష్టి అంతా కూడాను ఆ రెండింటిలో ఇంకెంది కనుక బార్బరా బ్రెన్నన్ అన్న ఈ మహానుభావరాలి పుస్తకాలు మనం చదివేదిరాలి లైట్ ఎమర్జింగ్ మరి హ్యాండ్స్ ఆఫ్ లైట్ ఈరోజు మనం ఎంతోమంది మహానుభావుల గురించి తెలుసుకున్నాం ఈ మహానుభావులు అందరి గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు మనం కలుసుకోవాలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు కూడాను మహానుభావులే వాళ్ళ అనుభవాలు వింటేనే తెలుస్తుంది లేకపోతే తెలియదు మనకి చిన్నపిల్లలుగా ఉంటారు చెడ్డీ తీసుకుంటారు ఏదో ఇంట్లో హౌస్ వైఫ్లుగా ఉంటారు కానీ వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలు వింటే వాళ్ళు ఎంత మహానుభావాలో మనకి తెలుస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉండే మాస్టర్లు అందరూ మహానుభావులే కనుక నేను ఇంతమంది మహానుభావులతో నాకు అందరికీ పరిచయం ఉంది తిరుపతి స్పిరిచువల్ సొసైటీ మహానుభావులతో నెల్లూరు స్పిరిచువల్ సొసైటీ మహానుభావులతో వైజాగ్ స్పిరిచువల్ సొసైటీ మహానుభావులతో కర్నూలు స్పిరిచువల్ సొసైటీ మహానుభావులతో మైసూర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మహానుభావులతో విజయవాడ స్పిరిచువల్ సొసైటీ మహాన్భావులతో హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మహానుభావులతో ధర్మవరం స్పిరిచువల్ చూసే మహానుభావులు అనంతపురం గుంటకలం స్పిరిచువల్ చూసే మహానుభావులు వరకొండ స్పిరిచువల్ చూసే మహానుభావులు మరి ఇంతమంది మహానుభావులు ఖమ్మం పిరమిడ్ స్పిరిచు చూసిన మహానుభావులు మరి వీళ్ళందరి అనుభవాలు వింటే నిజంగా ఎంతటి మహానుభావులో తెలుసు అనేక అనేక జన్మ పరంపరల్లో ఎన్నో గొప్ప అనుభవాలు సంపాదించి చివరి జన్మల్లో అందరూ బుద్ధుళ్ళుగా మరి రాదలుచుకున్న వాళ్లే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ప్రవేశిస్తున్నారు కనుకనే ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఇంత అద్భుతంగా మనకి జరుగుతుంది ఈరోజు ఈ మహానుభావుల గురించి మనం తెలుసుకోవడానికి మనం మొదలుపెట్టాం మరొకసారి సమీక్షిద్దాం మహాశైలుగా ఉన్నవాళ్లే మహానుభావులు కాగలరు మహాశైలు అన్న వాళ్ళంటే గొప్ప ఆశయం ఉన్నవాళ్ళు తర్వాత రెండవ స్టేజు మహాసాధన చేయాలి మహాసాధన కాకుండా మహా అనుభవాలు రావు మహా సాధన ద్వారా గొప్ప అనుభవాలు వచ్చిన వాళ్ళనే మహానుభావులు అంటాం గొప్ప అనుభవాలు అంటే ధ్యానంలో వచ్చే అనుభవాలే మూడవ కంటితో వచ్చే అనుభవాలే దివ్య దర్శనంతో వచ్చే అనుభవాలే మరి ఆత్మ గురించిన విజ్ఞానాన్ని చెప్పే అనుభవాలే మహానుభావాలు మహాను అలాంటి వాళ్ళే మహానుభావులు వాళ్లే మహాత్ములు గొప్ప ఆత్మలు మిగిలిన వాళ్ళంతా తినడం కోసం మరి బ్రతికే వాళ్ళందరూ మహానుభావులు కారు సాధారణ మానవులు తిరుపతిలో ఉన్నాం కనక వెంకటేశ్వర స్వామి అనే మహానుభావుడి గురించి మనం తెలుసుకుందాం ఈ నేమంటామంటే మనం ఏడు అంటాం అంటే తన ఏడు శరీరాలను ఆయన గొప్పగా ఉత్తేజపరుచుకున్నవాడు ఈయన పదిహేను వందల సంవత్సరాల కిందట కింద నుంచి కొండ మీదకెళ్ళి అక్కడ తపస్సు మొదలుపెట్టాడు ఇప్పటికీ ఉన్నాడు ఆయన కనుకనే ఇంతమంది తిరుపతికి వస్తున్నారు తిరుపతి ఆ విగ్రహ స్థానం కింద ఎన్నో అడుగుల కింద ఒక బిలంలో ఆయన ఇప్పటికీ ఉన్నాడు కనుక ధ్యానంలో పిరమిడి మాస్టర్లు అందరూ ఆయన్ని కలుసుకున్నవారే కనుక ఎందరో మహానుభావుల్లో మనకి తెలిసిన తిరుపతిలో ఉన్న మహానుభావులో అగ్రగణ్యుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే రాఘవేంద్ర స్వామి మరి ఆయన కూడా కింద వెళ్ళి ఇంకా ఉన్నాడు ఆయన సశరీరులుగా ఉన్నాడు వాళ్ళ భౌతిక శరీరము ఇంకా చెడిపోలేదు చెడిపోదు కూడాను అక్కడ ఉన్నారు కనుకనే ఇంకా తపస్సు చేస్తున్నారు కనుకనే ఈ యొక్క క్షేత్రాలు అద్భుతమైన దివ్యక్షేత్రాలుగా ఉన్నాయి ఈ దివ్యక్షేత్రాల్లో మనం ధ్యానం చేయాలే కాని వాళ్ళలాగా మనం తయారాలే కాదు కానీ వారి వారి పేరు ఉచ్చరిస్తే మనకేమీ రాదు మహానుభావుల పేరు ఉచ్చరిస్తే మనం మహానుభావులం కాం గవస్కర్ గవస్కర్ అని పేరు ఉచ్చరిస్తే మనకి క్రికెట్ రాదు గోవిందా గోవిందా అని అరుస్తే మనం మహానుభావులం కాం ఆ గోవిందుడు ఏం చేశాడు ఆ వెంకటరమణం ఏం చేశాడు ఆ ఏడుకొండల వాడు ఏం చేశాడు మనం అది చేస్తేనే మనం కూడా మహానుభావులు అవుతాం అప్పుడే వాడు మనల్ని మెచ్చుకునేది కనుక మహానుభావులు ఇంకొకరిని మహానుభావులుగా తయారు చేయలేరు ఎవరికి వాడు మహానుభావుడిగా తయారు కావాలి మిగతా మహానుభావుల ఆదర్శం తీసుకుని వారు నడిచిన జాడల్లో మనము నడిచి కనుక ఇంతమంది మహానుభావుల్ని మనం చర్చించుకున్నాం మరి తిరుపతిలో ఉన్నాం కనుక మరి అన్నమాచారుల గురించి కూడా కాస్త చర్చించుకుందాం ఈ ఈ మహానుభావుడు ఏం చెప్పాడు తెలుసా కాయపు టూపులిలో గని ఉన్నది అన్నాడు ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు అన్నాడు చూశారా ఎంత చక్కగా అనాపాన సతి గురించి చెప్పాడు కాయపు టూపిరిలో గని ఉన్నది ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు గుర్తుంచుకోండి నాస్తికులకు దేవుడు ఎక్కడా ఆస్తికులకు దేవుడు కొన్ని క్షేత్రాల్లోనే ఉన్నాడు పండితులకు దేవుడు పుస్తకాల్లో ఉన్నాడు వేదాంతలకు దేవుడు అంతటా ఉన్నాడు తాను యోగులకు దేవుడు ఊపిరిలో ఉన్నాడు అక్కడి నుంచి యోగము ప్రారంభమవుతుంది యోగి అయినవాడు ఋషి అవుతాడు ఋషి అయినవాడు బ్రహ్మర్షి అవుతాడు కనుక యోగి కావాలంటే వేదాంతాన్ని వదిలిపెట్టేసి యోగ సాధనకు ఉపకరించి అంటే ఊపిరిలో దేవుడున్నాడు యోగింద్రులకు అంటే వాయుపుత్రులం కావాలి మనము అంటే అనాపాదన శక్తి చేయాలి అప్పుడే యోగిగా మొదలైన వాడు క్రమక్రమంగా దివ్య చక్షుని సంపాదించుకుంటాడు ఋషి అవుతాడు తర్వాత బ్రహ్మర్షి అవుతాడు అలా బ్రహ్మర్షి అయిన వాళ్లే ఒక జీసస్ క్రైస్టు ఒక కృష్ణుడు ఒక బుద్ధుడు ఒక వెంకటేశ్వర స్వామి ఒక వీరబ్రహ్మేణ స్వామి ఇలాంటి వాళ్ళందరూ కనుక ఈ మహానుభావులు అన్న క్యాసెట్ వినే మహాశైలందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే వేమను చెప్పినట్టు ఏ ఆశయము పెట్టుకోవద్దు గొప్ప ఆశయం ఒకవేళ గొప్ప ఆశయం పెట్టుకుంటే మరి చావుకైనా సిద్ధపడి ఆశయాన్ని సిద్ధించుకోవాలి వేమన చెప్పిన ఆ యొక్క ఆ మహానుభా వేమన మహానుభా భావన మనం ప్రస్తుతిస్తూ ఆయన చెప్పిన ఒక పద్యాన్ని మనం పాడుకుందాం దాన్ని బట్టి తెలుస్తుంది మనం ఏం చేయాలో మహానుభావులు కావాలంటే ఆ పద్యాన్ని నేను పాడుతాను పటు పట రాదు పటి విడు వరాదు పట్టు పట నీని బిగ పటవలూ పటి విడు కడి చుట్ట మే విశ్వరే మట్ పటు రాదు పిడు వరాదు పట్టు పట్ బిగ బిగ బిగ పటవల పటి కడి పడి పడి చూట చచ్చు చూడ మే అధిరా వేణురవేమ కనుక దయచేసి మహాశైలు అందరూ కూడాను పట్టు విడవకుండా చావడానికి వెరవకుండా మహాసాధన చేసి మహానుభావులు అయి మహాత్ములు కావాలని నేను కోరుకుంటున్నాను అన్నమాచారుల వారి యొక్క ఆ మహానుభావుడి యొక్క ఒక చక్కటి పాటతో మరి ఈ యొక్క సబ్జెక్టుని ముగింపుకోద్దాం నానాటి బ్రతుకో నాటకము నాటకము నాటి బ్రతుకో నాటకము నాటకము కనక కన్నది ఊ నయ నాట్రతుకు నాటకము పుట్టి నిజము పోవుటయో నిజము నటనడమీ పని నాటకము ఎట్ద గలది ప్రప చె గలది ప్రపంచ పహటి కేట పహటి కేవల్ నాట్య వ్రతకూ నాటకము నాటకము తగదు పాపము తిరదు పుణ్యము నగి నగి కాలము నాటకము యువలశ్రీ వెంకటే స్వరుడే నిజ యూవలశ్రీ వెంకటే శ్వరుడే గగన ది గగన దీదీ గగనము దీ కీవల్ కీవల్ కీవల్ ఎముట్రత కోట కానక కన్నది కైవల్యం అంటే ఈ రెండు కళ్ళతో చర్మచక్షుతో కనకుండా దివ్య చుతో కన్నదే కైవల్యం కానక కన్నది కైవల్యం దయచేసి గుర్తుంచుకోండి ఇదే ఆ ధ్యానము ధ్యానరీతి ఆనాపాన శక్తి ద్వారా కానక కన్నది దైవల్యం కైవల్యం కనుక మహానుభావుడంతా కేవలము అంటే కైవల్య ప్రాప్తిని సంప్రాన తీసుకున్నవాడు తామే అంతటా నిండి ఉన్నవాడని తెలుసుకున్నారు తాము తప్ప అన్యము లేదని తెలుసుకున్నవాడు అదే కేవల స్థితి కైవల్య స్థితి కనుక ఈరోజు డి శివప్రసాద్ గారు ఐఎం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ యువ పుట్టే బ్యూటిఫుల్ క్వశ్చన్ దట్ ఏ క్వశ్చన్ విచ్ ఇస్ డియర్ టు మై హార్ట్ విచ్ టాపిక్ విచ్ ఇస్ డియర్ టు మై హార్ట్ మహానుభావుల గురించి తెలుసుకోవడమే ఆ మహానుభావుల యొక్క అద్భుతాలను జీవించడమే మరి నేను కూడా ఒక మహానుభావుడిగా తయారుకోవడమే నా జీవిత లక్ష్యం అందులోనే నేను జీవిస్తున్నాను ఐ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇప్పుడు కాసేపు మరి ధ్యానంలో మనం మనమంతా కూడాను కళ్ళు మూసుకుని కూర్చున్నాం ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ అబ్జర్వ్ ద బ్రీథింగ్ శ్వాస మీద ధ్యాస పెట్టండి